ప్రియుడా ప్రేమ పాదముల్చై రీతి నెమ్మాది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడిస్తూ తేద ఆనందమానందమే ఆచర్యమే ఆచర్యమే ఆరాధనా ఆరాధనా ఆచర్యమే ఆచర్యమే ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పదముల్చేరి నెమ్మది నెమ్మదయే ఆశక్తి తోడి పాడి ఆనందమానందే మంచి వాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ మంచి వాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ షీవాడా మహోన తుడా ఆరాధనా ఆరాధనా మంచి వాడా మోహన్ తుడా ఆరాధనా ఆరాధనా మీడా పాదములు చేరి నెమ్మాది నెమ్మాదియే ఆశక్తితో నిన్ను పాడి స్థూటించేదా ఆనందమానందమే బలి అయినా గొర్రెగా పాపాములన్నీ మూసీతి చీతివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా భాగ్యమయ్యా బలియైనా గోరేకా పాపమూల మూసీతి చితివే వే పరిశుద్ధరకూడా కరకేనయ్యా నా కేగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్మ రాధనా ఆరాధనా పరిష్ణుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ప్రియు దాన్ని ప్రేమ పాదము చే నెమ్మాది నెమ్మాది ఏ ఆ శక్తితో నిన్నో పారి సూటించేదా ఆనందమానందమే ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడవాలేనయ్యా రక్తము చెంది నా సాక్షిగొందును ెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడవాలేనయ్యా రక్తమూచింది నా సాక్షికయ్యుందు నీచయం నీచయమే రక్ష కూడా ఆరాధ రాధనా ప్రక్షణూనా ఆరాధనా ఆరాధనా ప్రియు ప్రేమా పానా చైరి నెమ్మాది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడేస్తూ ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడేస్తూ ఆనందమానందమే అలి ప్రైజ్ సిస్టర్ ప్రైజ్ నోడనా పర్షిద్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవాయసయానికి లెక్కల బంధనాలు కృతజ్ఞత స్తో తి స్తోత హళలియాజా పరిశుధ్రవగు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనాలు ప్రభువ దేవాయప్రభ వేలాది దూతలతో కూడిన మహోనితరమైన గొప్ప నీకే స్తోత్రం నీకే వందనాలు తండ్రి దేవాయచు ప్రభావ మమ్మల్ని మీరు నిలబెట్టినందుకు నీకు వందనాల ప్రభా దీవాలతో ప్రభ కంటి పాప వలె ప్రభా దాచి కాపాడిన నీకే వందనాల తండ్రి దేవాయచు ప్రభా వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా నీ జ్ఞానం చేత మాకు నడుపు నింపు దాచిందండి ప్రతి వాక్యాన్ని ప్రభ మేము వాటిని అర్థం చేసుకునేలాగా ప్రభా మరి మీరే మాలో ఉండి నడిపించమని ప్రార్థనం తండ్రి దేవాణ ఆత్మీయమైన నీట్లను వీపండి దేవా మా ఆత్మీయమైన చోళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఆత్మీయమైన కళ్ళను స్వస్థపరచండి ప్రభ మీ జీవమైన మాటలు ప్రభా మరుదల పలకలపైన రాయబడి ఉండాలా ప్రభ దేవా ప్రభా మేము ఆ విధంగా ధ్యానించుకోవాలా ప్రతి వాక్యాన్ని మేము పాటించే వారిలాగా మీరు మాకు శామ ఇచ్చండి ప్రభా మరి మీరే మాకు తోడైండి నడిపించండి తండ్రి దేవని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రభా నూతన పరిశుద్ధాత్మ మాకు దయచేసి మాకు నడిపింపు దయచేసి ప్రభావ దేవాయ మరి ఇరిమియా నోటిని మీరు విధంగా తాకినరో ప్రభా మరి నా నోటిని కూడా మీరు తాకి స్వస్థపరిచి మీ యొక్క జీవము మాటల ప్రభావ నా యొక్క నోట్లో పెట్టమని ప్రార్థిస్తుందండి దేవ మరి మీద మాకు తోడయిండు నడిపించి దేవ మరి పాటల ద్వారా మేమ పొందినందుకు నీకు వందన ప్రభా పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేసి మరి మీరే ఆది అంతం తోడయిండు నడిపిస్తారని ఏ చూపేసి నామంలో ప్రార్థిస్తుందండి ఆ మెన్ ఫస్ట్ సెకండ్ చాప్టర్ టెన్త్ వచ్చినాము ఇది అంతకు ముందు కూడా మనం చూసుకున్నాము ఎందుకంటే పార్ట్స్ పార్ట్స్ వైజ్ లాగా నేను పెట్టుకున్నాను కాకపోతే నార్మల్ గా చెప్తున్నాను అనమాట ఎట్లా ఇది క్రియేషన్ ఆఫ్ ది మ్యాన్ కోసం అనమాట అంటే దేవుడు మనుషులను పుట్టించినాక మనుషులు ఏ విధంగా నడుచుకోవాలా మనం ఎట్లా జీవించాలా అనేది ఉంటుందన్నమాట అంటే ప్రతిదీ దేవుడి నుంచే కలిగింది కదా అయితే సమస్తం ఆయన మూలంగానే కలిగింది కాబట్టి ఆయన లేకుండా ఏది లేదు అయితే ఈ వాక్యం ఏమని చెప్తుందంటే జ్ఞానం కోసము మాట్లాడుతున్నమాట ఇక్కడ ఫస్ట్ కొరెంటయన్స్ ఫస్ట్ కొరెంటియన్స్ సెకండ్ చాప్టర్ టెన్త్ వచ్చినము ఒకసారి చదివితే మనకు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించచున్నాడు చూడండి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన వలన బయలుపరిచి చూడండి ప్రతిదీ దేవుని యొక్క ఆత్మ మనకు బయలుపరచబడుతుంది ఎట్లా అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటానంట ఆయన ప్రతి మర్మాన్ని మనకు బయపరుస్తా కదా ఇప్పుడు చూడండి పాతకాలంలో ఓల్డ్ టెస్ట్మెంట్ చూసుకున్న ప్రతి ప్రవచనాలే కానీ అన్ని కూడా ఇంట్లో చూడబడి అనమాట ఎన్నో మర్మాలు ఉన్నాయి దాచబడి కదా ఇప్పుడు చూడండి జెనసిక్స్ సెకండ్ చాప్టర్ సెవెంత్ వచ్చిన మనకు దేవుడు ఏమని మనకు దేవుడు తయారు చేసాం కదా దేవుడైన యహోవాన్ నీలమట్టితో నరుడిని నిర్మించి వాణి నాసిక నంద్రంలో జీవవాయులు ఊదగా జీవాత్మ ఆయను చూడండి ఎప్పుడైతే మనకు ఊదినడో అప్పుడు మనలో ఉన్న ప్రతిది శరీరకరంగా చూసుకుంటే ప్రతిది మన నుంచి తొలగించిన దేవుడు అదే మనం ఆత్మీయంగా చూసుకుంటే దేవుడు ఆయన ఎప్పుడైతే మనకు ఊపిరి పోసినడో అప్పుడు మనకు జీవాత్మ అయిందనమాట అంటే ప్రతి వర్డ్ మన రుదనికి తగిలినప్పుడు అది సత్యంగా మారబడుతుంది కదా దేవుని యొక్క వాకు కదా అందుకే ఆయన జీవం పోసినప్పుడంట ఆయన పరిశుద్ధత ఆయన పరిశుద్ధాత్మ చెత మనకు నడిపింపు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి అంటే మన నుంచి డస్ట్ అనేది వెళ్ళిపోయి ఆయన సత్యంలోకి నడిపించడం అనమాట అయితే ఇక్కడ కూడా ఆ వాక్యం అదే చెప్తామమాట దేవుని యొక్క జ్ఞానం అంట మర్మములోగా మర్మము అయినట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతికి ముందుగానే దీనిని దేవుడు మనకు మహిమ నిమిత్తము నియమించెను చూడండి దేవుని యొక్క దేవుడు ఇచ్చిన జ్ఞానము ఎట్లా ఇక్కడ ఏమని చెప్తుంటే జగతికి ముందుగానే అంటే మనము ఫాస్ట్ ఎన్స్ లై ఎప్పుడో పుట్టిన వారిని ఆత్మీయమైన మర్మము ఏ కాలంలో మనము తల్లి గర్భము రూపింపక మునుపు ఎప్పుడో మనం పుట్టిన వారం పాస్ టెన్స్ లోనే పుట్టిన తర్వాతకు అప్పుడు దేవుడు ఈ లోకం మీదకి మనం పంపించినమాట అంటే ఈ లోకం మనల్ని ఎందుకు పంపించినాడు మన పనులు చేసుకోవడానిక ఆయన పనులు చేయడానిక ఆయన నామని మైమపరచడానికే ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు అంటే మనల్ని ముద్రించుకున్నాడు ఆయన ముద్రలో ఆయన సీలింగ్ ఆయన రక్షణ మనము ఆయన రక్షణ మనల్ని దేవుడు ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి కదా మరి చూడండి ఇది కూడా ఒక జ్ఞానమే కదా దేవ్ అంటే ఏశప్రభే జ్ఞానవంతుడు ఆయన కంటే మించిన జ్ఞానం ఇంకేది లోకంలో ఎవరికీ లేదు కదా దేవుడు దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి ఆ సర్వ సృష్టికర్త ఆయన మూలంగానే కలిగింది ప్రతిది అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది మనకి సెవెంత్ వచ్చినంలా దేవుని ఆత్మనంట ఫస్ట్ కొర ఎంత సెకండ్ చాప్టర్ సెవెంత్ వచ్చినంలో చూసుకుంటే దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించున్నాము చూడండి దేవుని యొక్క జ్ఞానం అంటే మర్మమైనట్లుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండను జగతికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను చూడండి ఆయన మహిమ కొరకే మనల్ని ఎప్పుడో నియమించుకున్నాడు ఆయన ఎప్పుడో సీల్ చేసుకొని పెట్టుకున్నాడు ఆయన దేవుడు మనల్ని అంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు పర్లోక రాజ్యంలో మనం ఎప్పుడో ఎక్కడో కొంతకాలం అంటే ప్రీవియస్లా అంటే పాస్ టెన్స్ లా గత కాలంలో ఎప్పుడో మనం పుట్టిన వారిమే కాకపోతే కొంత టైంలో దేవుడు ఎప్పుడైతే మనల్ని ఈ లోకం పంపించడో అప్పుడు తల్లి గర్భంలో రూపింప ఆయన మన బయటకి తీసుకొచ్చింది కదా అంటే మన తల్లి గర్భంలో లేనప్పుడే ఆయన ముందే ఎవ్రీథింగ్ తెలుసుకున్న దేవుడు ఆ దేవుడు మనల్ని ఈ లోకం మీదకి ఎందుకు పంపించిందంటే అదే మర్మము ఆయన పంపించింది కాబట్టే ఆయన నామని మైమపరచాలి అందుకే ముందుగానే దాన్ని దేవుడు మన కోసం మనము ఆయన నామని మయమపరచడానికి ఎప్పుడో ఆయన నిమిత్తంలో ఆయన చిత్తంలో నియమించింది అనమాట దేవుడు అందుకే ఆయన చిత్తం కాబట్టే మనము ఈ సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యలు ధ్యానించుకుంటున్నాం ఒకవేళ చిత్తము లేకపోయి ఇంత మంచి ధన్యతలు మనము పొందుకునే వారం కాదు కానీ ఎవ్రీడే ఆన్లైన్ ప్లేస్ జరుగుతున్నాయి అంటే ఎన్నెన్నో నేర్చుకుంటున్నాం ఈ ఆన్లైన్ ప్లేస్లల్లా అంటే దేవుడు ఇచ్చిన ధన్యతని కదా ఎవరికి లేదు ఇట్లా సత్యని వినడానికి కానీ మన దగ్గర ఉంది దేవుని యొక్క సత్యము మనకు బయలుపరచబడుతుంది మనం ఏమంత గోపులం కాదు కేవలం మనము ఒక పాత్రగా మనం కాకపోతే ఆయన నామని మయమపరచడానికే మనం ఉన్నాం ఈ లోకంలా మన సొంత కోసం కాదు కదా ఆయన పని కూడా చేయాలా మన పనులు కూడా చేసుకోవాల రెండిట్లో ఉండు మన అంటే ఎక్కువ మనం ఆత్మీయంగా నడుచుకోవాలా ఆత్మీయంగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుతామో అప్పుడు దేవుడు మనకు కావాల్సింది ఎప్పుడో ఏర్పరచబెట్టింది ముందే ఎప్పుడో సిద్ధం చేసింది దేవుడు కాబట్టి ఆయన నామాన్ని మాయమపరచాల మన గుణగణలు మార్చుకోవాలా మనం ప్రతిదీ ఆయన ఆజ్ఞ ఆయన వర్డ్ ఎంత ఇంపార్టెంటో ఆయన వర్డ్ ఎంత పవర్ఫుల్లో ఆ పవర్ఫుల్ దేవునికి మనం లోబడి జీవించాల ఆ వర్డ్కి కదా దేవుడి ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారంట కదా మనకు మాథ్యూ ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ వచ్చినంలో మనకు ఉంటది కదా రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమంటే దేవుడు ఒకటే మాట అంటారు కదా అంటే దేవుడికి ముందే తెలుసు మనుషులు తిండి తిండి వల్ల కాదు వాళ్ళు బ్రతికేది దేవుడి ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారని మనకు ఉంటది కదా అట్లనే చూసుకుంటే ఆయన మాట మనం బ్రతుకుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి దేవుని యొక్క మాట ఎంత పవర్ఫుల్ ఆయన మాట వినకపోతే ఏమవుతుంది ఆయన మాట వింటే ఏమవుతుంది ఆయన మాట వింటే మనం దీవింపబడతాము అనేకులకు వెలిగించే వారిలాగా ఉంటాము ఒకవేళ ఆయన మాట వినకపోతే ఆయన రక్షణ పోగొట్టుకున్న వారిలాగానే ఉంటాం కదా అందుకే చివరి డేసెస్లల్లా ఆయన రక్షణ పోగొట్టుకోవద్దు అంటే ఆయన మాటని అంగీకరించి మనం నడుచుకోవాలి ప్రతి వర్డ్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ చెప్పడానికి ఉంటుందేమో కానీ అది క్రియ మనము చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది కదా ప్రాక్టీసింగ్ లో పెడితే మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే ప్రాక్టీసింగ్ చేస్తున్నామో అప్పుడు తెలుస్తుంది మనకు మనం ఎట్లా ఉంటున్నామా ఏందని కదా అందుకే దేవుడు మనం చెప్తున్నాడు ఆయన మర్మాలు ఎన్నో ఉన్నాయి ఆ మర్మాలని బయటపడలా ఇవ్వాలంటే అది దేవుడు బలిపరచలా మనకి ఆయన ఆత్మ వలన ఇవన్నీ అందుకే ఆయన చెప్తున్నాడు దేవుడు మన మనల్ని మహిమ నిమిత్తము నియమించను కదా అంటే మన బిహేవియర్ ద్వారా మనకున్న ప్రతి క్యారెక్టర్స్ మనకున్న టోటల్ బిహేవియర్ ఏ విధంగా ఉంది మన గుణగణాలు మన గుణగణాలు చూసి ఇతరులు మారాల మారటప్పుడు దేవుని మహిమపరిచిన వరలాగైతాం కానీ ఈ లోకంలో చూడండి దేవుని దేవుని బిడలే గొడవలు ఒకరి మీద ఒకరు నిందలు ఒకరి మీద ఒకలా చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఎప్పుడైతే దేవుడు ఆయన మాటలను అంగీకరించుకొని మనం నడుచుకుంటామో మన లైఫ్లో అన్ని మేలునే జరుగుతాయి ఎట్లా అంటే కష్టము ఉంటది ఆటోమేటిక్ మనకు వచ్చేది కష్టము వస్తూనే ఉంటది ఆ కష్టాన్ని జయించడానికి దేవుడు మనకి ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపు మనకి ఇసుడన్నమాట అందుకే టెన్త్ వర్స్ లో మనకు ఉంటది మనకైతే దేవుడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు కదా ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత మనకు బయలుపరిచినాడో మనకు బయలుపరిచింది ప్రతి ఒక్కరికి మనము చెప్పాలా ఎందుకంటే అది దాచిపెట్టుకున్నది కాదు కదా దేవుడు ఎందుకు బయలుపరిచినాడు లోకంలో ఈ విధంగా జరగబోతుంది అనేకులకు మనం హెచ్చరించాలా అనేకులకు దేవుని యొక్క స్వత ప్రకటన చేయాలా హెచ్చరించినప్పుడు వాళ్ళ జీవితం సరిదిద్దుకుంటారు కాబట్టి అని బయలుపరిచింది ప్రతిదీ మనము షేర్ చేసుకుంటేనే ఇతరులకు అర్థమవుతుంది కదా అంటే గర్వంతో అన నేను అంటలేను గర్వం ఆతో కొంతమంది చెప్పుకుంటారు కానీ అది కాదు పాయింట్ దేవుడు ఆయన ఇచ్చింది ప్రతిదీ ఆయన ఆత్మ వల్లనే బయలుపరచబడుతుంది ఇచ్చినది ఆయన ఆత్మ ఏదైతే బయలుపరచబడుతుందో అది మాత్రమే మనం చెప్పాలి మన సొంత జ్ఞానం యూజ్ చేయడం కాదు అందుకే దేవుడు అంటుండో ఆయన ఆత్మ వల్లనే మనకు ఎందుకంటే దేవుని ఆత్మ దేవునికే తెలుసు మనకేమన్నా తెలుసా తెలీదు కానీ మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చొని గోజాడి ఆయన సన్నిధిలో అడుగుతామో ప్రతిదీ ఆయన ఇచ్చేది అందుకే ప్రతి మనం ఆత్మీయులనే గుర్తుపట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మ బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని యొక్క మర్మము కూడా పరిశోధిస్తుంది చూడండి దేవుని యొక్క మర్మము కూడా అనంట అది పరిశోధిస్తుంది అంటే మన హృదయ పరిశోధన మీద టెస్ట్లు వస్తూనే ఉంటాయి మనకి ప్రతి దాంట్లో మనం విజయం పొందాలా ప్రతి దాంట్లో మనం గెలవాలంటే అవుతుందా చెప్పండి కానీ అది సాధ్యం దేవుడు చెప్తున్నాడు కదా ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంటానంట సత్యానికి నడిపిస్తుంది దేవుడు మళ్ళీ ఆయనే మనలో ఉంటే మనకి ఎన్ని శోధనలు వచ్చినా మనకి విజయం అనేది ఉంటది ఒకవేళ దేవుని ఆత్మ ఉంది కదా అని కాదు కదా మనం గుర్తుపట్టాలి ఎవరో దేవుని ఆత్మ ఉంది ఎవరిలో దేవుని ఆత్మ లేదు ఇవి మనం తెలుసుకోవాలా ఎందుకంటే దేవుని ఆత్మ ఉంటే వాళ్ళు పర్సన్స్ ఏ విధంగా ఉంటారు కూడా దేవుడు మనకి చూపిస్తారు వాళ్ళ విషయంలో కూడా కదా ప్రతిదీ దేవుడు బయలుపరిస్తేనే మనం ఇతరులకు చెప్పగలుగుతాం మరి అదే కదా దేవుడు బయలుపరచడమే అది మర్మము ఆ మర్మం ఏదైతే దేవుడు బయలుపరచడం అదే మనం చెప్పాల ఎందుకంటే నేను రీసెంట్ గా చెప్తున్నాను కదా నాకు రీసెంట్ గా ఒక కళ్ళ పడ్డది ఆ కళలో ఏమని ఉందంటే రాబోయే దినాలు ఏ విధంగా ఉన్నాయో దేవుడు చూపిస్తూనే ఉన్నాడు కానీ ఒక స్కిన్ డిజీజెస్ వచ్చింది ఆ స్కిన్ డిజీజెస్ చాలా ఘోరమైన స్కిన్ డిజీజెస్ అది లోకంలో వితిన్ సెకండ్స్ లా అందరికీ పాకిపోతుంది ఆ రోగాన్ని ఆ రోగం అందరికీ పాకిపోతుంది ఇంకా నాకు ఆ కళలో మాత్రం నేను జగ్ లో వాటర్ తీసుకొని హాస్పిటల్ మొత్తం చలిన ప్రేర వేసి ప్రార్థన చేసి హాస్పిటల్ మొత్తం చలిన హాస్పిటల్ ఉన్న వాళ్ళకి చెప్తున్న వాళ్ళందరికీ నేను మీరు అందరూ మోకరించి చేయండి దేవుడు కార్యం చేస్తున్నాను అంటే దేవుడు చూపిస్తుంది కదా స్కిన్ డిజీజెస్ రాబోతున్నాయి ఆ స్కిన్ పైన డిసీజెస్ రాబోతున్నాయి అంటే ఆ డిసీజెస్ ఎంత ఘోరమనే విత్న్ సెకండ్స్ లా ఇతలకు పాకిపోతుంటే వాళ్ళు చనిపోతున్నారు ఆ డిజీజ్ ద్వారా దేవుడు బయలుపరిస్తేనే అది తెలుసు కానీ ప్రతిరోజు నేను ప్రార్థన పెడుతున్నా ఎందుకు ఆ రోగము ఒక దేశం నుంచి ఒక దేశానికి పాకిపోతుంది ఆ రోగం పాకిపోతుంటే నాకు ఆ కళ్ళ చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ జనాలు నశించిపోతున్నారు నాకు ఆ కళ్ళనే నేను బాధపడుతున్నా చాలా బాధపడి నేను ప్రాథన చేస్తున్న వాళ్ళందరి కోసం ప్రాధాన్యం చేస్తున్న ప్రేరలు చదువుతున్న వారందరి కోసం హాస్పిటల్ మొత్తం చదివిన లోపల మొత్తం ఆ దేవుని యొక్క మొత్తం నేను అంటే వాటర్ తీసుకుని ఆ వాటర్లు మొత్తం నేను ప్రాధం చేసి చల్లేస్తే ఆ స్కిన్ డిజీజెస్ ఎట్లా ఉందంటే సర్పం ఒక స్నేక్ స్కిన్ ఎట్లా పాముది ఆ పామ్ స్కిన్ లాగా ఉంది ఆ రోగం ఇంకా ఇంత ఘోరమైన రోగం ఉంటే ఎట్లా ప్రభావం మనుషులు చనిపోతున్నారు ఆ రోగం ద్వారా స్కిన్ డిజీజెస్ ద్వారా ఇంకా నేను ప్రార్థన పెట్టడం స్టార్ట్ చేసిన ప్రతిరోజు ఆయన ప్రార్థన అంటే ఇది నా సొంత జ్ఞానం కాదు ఇది దేవుడు బయలుపరిచినాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా మీ ముందు నేను దాచిపెట్టుకుంటే లాభం లేదు కదా నేను మీకు చెప్తే కూడా ప్రార్థన చేశారని చెప్తా అందుకే దేవుడు చెప్తున్నా ఆయన ఆత్మ వల్లనే మనకి కలుగుతుంది ప్రతిదీ మర్మము ఆయన ఆత్మ లేనిది మనకి ఏమి కలగదని ఇక్కడ చెప్తున్నా ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే సర్వసత్యానికి నడిపించే దేవుడు అందుకే ఈ వాక్యం చెప్తుంది దేవుని యొక్క ఆత్మ వలనే మనకి అన్ని తెలుస్తాయి ఆయన ఆత్మ వలన మనకు బలపరచబడుతుంది ఆయన ఆత్మ వలన అన్నిటినీ దేవుని యొక్క మర్మం కూడా మనకి పరిశోధింపబడుతుంది కదా దేవుడు ఇప్పుడు ఈ కళ చూపించారు మరి కళ చూపిస్తే మనం ప్రార్థన చేయాలా లేదా ఆయన ఎందుకు చూపిస్తాడు ఆయన ఎందుకు బలపరచడు అంటే అనేకుల కోసం మనం ప్రార్థన చేయాలా కదా ఇర్మియా ఎంత కన్నిటి ప్రార్థన చేసింది జనాల కోసం చాలా మంది ప్రవక్తలు ప్రార్థించినారు చాలా మంది పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ ఆ పోసలే కానీ వీళ్ళందరూ ఈ లోకానికి మొత్తం సర్వసత్యం అందాలని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు పట్టుదల వదలలేదు ఆ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ప్రతి దేశానికి వెళ్ళి సువాత ప్రకటన ఇప్పుడు ఇది మన ఇప్పుడు మనం కూడా చేయాల దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు మనం బయలుపడిచే తెలియజేయాలంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపు మనం ఇవన్నీ చేయగలుగుతాము అందుకే అంటుంది కదా మనకి మన రుదానికి పరీక్షనే ఆ పరీక్షలో విజయం పొందాలా మనం పోరాడేది ఎవరితోటి ఆ అంటే ఆ దుస్తులతో మనం పోరాడుతున్నాము ఎట్లా మనం ఆత్మీయంగా చూసుకుంటున్నాం శరీరకరంగా కాదు ప్రతిదీ మనం ఆత్మీయంగా పోరాడుతున్నాం కాబట్టి ప్రతి వాటిలో మనం విజయం పొందాలంటే సర్వంగా కావచ్చు మనం ధరించుకోవాలా ఆయన ఆత్మకట్గా మనకు ఉండాలా ఆయన ఆత్మకట్గా మనకు ఉండాలి అంటే దేని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతామని ఈ వాక్యం తెలివిస్తుంది కదా ఎందుకంటే చూడండి లెవెంత్ వచ్చినంలా ఒక మనుషులు సంగతులు అతనిలో నున్న మనసాక్షే కానీ మనుషులను మరి ఎవనికి తెలియను అలాగైతే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవని ఆత్మ మరి ఎవనికి తెలియను ఒక మనుషుడు సంగతులు అతనిలో మనసాక్షికే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవో చూడండి ఎవర్కి తెలియవని ఇక్కడ క్లియర్ గా తెలివిస్తున్నాం అన్నమాట దేవుడు అందుకే చివరి డేసెస్ల దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవాలా ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన ఆత్మ మనలో వెలుగుతూనే ఉండాల కదా ఆయన ఆత్మ మనలో వెలుగుతూ ఉంటే మనము అనేకులకు వెలిగించే వారిలాగా ఉంటాము ఒకరికి మనం యూజ్ అయ్యేలాగా ఉండాలి దేవుని యొక్క వాక్యం వాళ్ళకు ప్రకటన చేసి ఇప్పుడు చూడండి లైట్ ఎందుకు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరికి వెలుగు రావాలా ఆ వెలుగు కోసం వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అట్లనే దేవుని యొక్క వెలుగు మనం అనేకులకు ప్రకటన చేస్తే ఆయన వెలుగు ద్వారా అనేకులు వెలిగి వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది రావడం జరుగుతుంది అట్లా లోకం దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుంటే చాలా బాగుంటుండే కానీ ఏమైపోతుందంటే మనిషి నిర్లక్ష్యం వల్ల ప్రతిదీ వదిలేసుకుంటున్నారు అందుకే దేవుడు చెప్పిన ప్రతి మర్మాల్లో ఎవ్రీథింగ్ ఆయన ఇచ్చిన ప్రతి ప్రవచనం నెరవేరబోతుంది ఎవ్రీథింగ్ నెరవేరుతూనే ఉన్నాయి అందుకే ఇప్పుడు మన కాలం వచ్చింది మన టైం వచ్చింది మనం కూడా ఏం చేయాలంటే అనేకులు దేవుని యొక్క సత్యం ప్రకటన చేయడానికే ఉండాల ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి మర్మము మనం అనేకులకు చెప్పాల కానీ అనేకులకు చెప్పాలంటే కొంతమంది వేరేలాగా అర్థం చేసుకుంటారు కానీ అట్లా కాదు దేవుడు ఎందుకు చెప్పమంటున్నాడు కదా ఆ కాలంలో కూడా రాజ్యుల మీదకి ఏదైనా వస్తుందంటే అక్కడ గార విద్యార్థులు వీళ్ళందరినీ పెట్టుకుంటున్నాయి కానీ చూసుకుంటే ధ్యానియల్ మాత్రమే ప్రతి కళనే వివరించి చెప్పగలిగినాడు అంటే ఆయన వివరించి చెప్పగలిగిన అంటే దేవుని యొక్క ఆత్మచేత ఆయన కాబట్టి ఆయన చెప్పిండు దేవుని యొక్క సాయం ద్వారా ఈ రోజు దేవుని యొక్క సాయం అందుకే దేవుని యొక్క ఆత్మచేత మనకు నడిపింపు అన్ని దేవుడు మనకు బయపరచబడతాడు ఎందుకంటే అనేక జనాల కోసం మనం ప్రార్థనలు చేయాలా అందరూ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మన మన చేసే ప్రతి పని ఏంటిదంటే ఇదే అనేకుల కోసం ప్రార్థన చేయాలా దేవుని యొక్క సత్యని ప్రకటన చేయాలా ఎందుకంటే ఆయన మనకు పరిశోధించినప్పుడు ఇక్కడ చూడండి రోమా ఫైవ్ ఫైవ్ లా ఫైవ్ లో చూడండి అంతేకాదు శ్రమ ఓర్పును అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశ్రయపడుదాము ఒక ఫిఫ్త్ వచ్చినాం చూసుకుంటే ఎందుకనగా ఈ నిరీక్షణ మనులను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమరింపబడి ఉన్నది కదా చూడండి ఎందుకు దేవుడు మనకు పరిశోధిస్తాడు మరి యోగో విషయంలో కూడా పరిశోధించిన దేవుడు కదా దుస్తుడు ఏం చేస్తుంది అడుగు మన చుట్టే ఉంటుంది ఎప్పుడు పాపంలో పడేలా ఎప్పుడు అంటే ఎట్లంటే మనం రక్షణ పొందిన వాళ్ళము దేవుని యొక్క ఆత్మచిత మనం నడిపింపబడిన వారిని మనం ఏ విషయంలో చూసుకుంటే అబద్ధం మన నోటిల్లో కూడా రావదు ఎలాంటి తప్పులు కూడా మనం చేయొద్దు అని అంటే చూడండి ఆ దుస్తుడు మనల్ని నలగకూడతూనే ఉంటాడు పడడానికి చూస్తూనే ఉంటాడు అయినా మనం పడిపోవద్దు సహించాలా భరించాల ముందుకు పోవ్వాలంటే ఆయన ఆత్మహిత నడిపింపు ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాము అందుకే కదా ఈ విషయంలో కూడా చూసుకుంటే ఆయన సమస్తము ఏది ఉన్నా అవన్నీ పోయినాక కూడా ఆయన దేవునామని దూషించలేదు దేవుని అమ్మకి మహిమ పరిచిన వారి లాగానే జీవించు యోగో ఇప్పుడు మన టైం కూడా అంతే ఇది చివరి టైము దేవుడు మనకి పరిశీపెట్టే టైము అందుకే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఇవన్నీ దేవుడు మనకు బయలుపరుస్తుంటారు ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంటే మనకు ఎలాంటి బాధ వచ్చినా ఏది వచ్చినా ఎట్లా ఏ ప్రభు ఎందు మనకు ఆనందం కలుగుతుంటారు బట ఎల్లప్పుడు ప్రభునందు మనం ఆనందించి సంతోషిస్తాము అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది ఎందుకనగా ఈ నిరీక్షణ ఎప్పుడు మనలో నిరీక్షణ ఉండాల మనకు ఓపిక ఉండాల ఆయన కోసం వెయిటింగ్ చేయడం ఉండాల ఆయన కోసం కనుక్కోవడం జీవించాలా ఆయన కోసం ప్రతిదీ కనుక్కొని జీవిస్తే మనం ఎట్లా ఏ విషయానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు దేవుని యొక్క పని కాదు కదా దేవుని యొక్క మనం ధైర్యంతో వెళ్ళాలా కదా చాలా మంది దేవుని ప్రకటన చేయడానికి వెళ్తుంటే వీళ్ళు ఏమనుకుంటారా వాళ్ళేమనుకుంటారా ఆలోచిస్తారు కానీ అది కాదు దేవుడు అది కూడా నీకు పరీక్ష పెట్టుకోవచ్చేమో అందుకే తీర్మానం చేసుకోవాలి మనము ప్రతిదీ తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళాలా ఎందుకంటే ఆయన ఒక్కటే మనం ఏ పని చేసినా సిగ్గు పడద్దు అని కదా ఎందుకంటే నిరీక్షణ మనకు ఉంటేనంట ఓపిక సహనం ఓపిక నిరీక్షణ ఈ వైడింగ్స్ ఇవన్నీ దేవుడు ఇచ్చిన తొమ్మిది ఆత్మ పనులు ఉంటేనంట ఏ విషయంలో చూసుకున్నా మనకు సిగ్గుపరచదు అని చెప్తుంది వాక్యము ఇక్కడ మనం ఇన్సల్ట్ కాము మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేయడానికి వచ్చినా దేవుడు ఏం చేసిండు శత్రువులు ఎదుటనే మీకు భోజనం సిద్ధపరిచే అన్నాడు కదా దేవుడు మనకు కీర్తన ట్వంటీ త్రీలో అదేనమాట మనం ఎవరు కీడు చేయడానికి వచ్చినా దానికంటే ముందే దేవుడు మనకి ఏం చేస్తుండ్రు ఆయన ఆత్మలో ఆయన మన భద్రపరచుకున్నాం కాబట్టి ఏ కీడు మనకు తాగలేకుండానే వెళ్ళిపోతుంది ధాన్యుల్ని కూడా సింహ భూమిలో ఆయన భయపడ్డడు ధాన్యలు కూడా కానీ ఆయనకు విశ్వాసం ఉంది నా ఏచు ప్రభు నన్ను కాపాడుత కదా నా పరిశుద్రమైన దేవుడు నన్ను కాపాడతారు కదా ఆయన ఒక్కటే అనుకుంటే ఏచు ప్రభు నన్ను కాపాడతాడని అట్లా అనుకో నేను సింహం బోన్ల వేసినాక కూడా దేవుడు ఆయన కాపాడింది అంటే ఆయన విశ్వాసం అంత గట్టిగా ఉంది ఈ రోజు మనకు ఉంది అలాంటి విశ్వాసము ఆయన రాకడ పర్యంతం వరకు ఆ యొక్క విజయం పొందాలని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది అందుకే ఆయన అనుగ్రహింపబడిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మనకు ప్రేమ మన కుమరింపబడి ఉండాల అంటే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆయన ప్రేమ ఉన్నట్లే కదా దేవుడు ప్రతి దాంట్లో ప్రేమ చూపించిండు యేసుప్రభు ఆ ప్రేమని ఈ రోజు మనకి ఇచ్చిండు దేవుడు ఆ పరిశుద్ధాత్మని మనకి ఇచ్చిండో ఆ ప్రేమ ద్వారా మన హృదయంలో నింపుకు అంటే మన హృదయంలో ఎవ్రీడే ఆయన పరిశుద్ధాత్మ పొందుకుంటూనే ఉండాలా ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏ దూరాత్మ మనల్ని ఏం చేయలేదు అవి మనల్ని చూసి పారిపోవాల్సిందే అట్లా మనం పొందుకున్న దేవుని యొక్క అగ్ని అభిషేకం మనం పొందుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము కదా అందుకే అది మన హృదయంలో కుమరింపబడి ఉన్నది అని చూడండి దేవుడు ఎంత ప్రేమ గలేదు దేవుడు మంచి అవకాశం ఇచ్చింది కదా లాస్ట్ డీసెస్లలో ఆయన పరిశుధాత్మ ఆయన స్వాత ప్రకటన చేయాలా ఏ విషయంలో సిగ్గుపడద్దు ఇంకా ధైర్యంగా వెళ్ళి స్వాత ప్రకటన చేయమని ఈ చివరి డీసెస్లలో ఎక్కడ చూసిన మోసం ఉంది ఆ మోసంలో పడొద్దు అనంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మనే మనకి కాపాడుతుంది ఆయన మనకు సత్యమైన మనకు చూపిస్తున్నామట దేవుడు అందుకే మరి దేవుడి చిన్న వాక్యం దీవించాల ఏచుకున్నామా ప్రార్థిస్తున్నా ప్రార్థన చేసుకుందాం అని దేవా ఏసు ప్రభ నీకు లెక్కలేని వందలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి స్థూతులు స్తో దేవాసూ ప్రభ మరి ఎవ్రీడే ప్రభా ఈ వాక్యాల చేత మీరు మాతో మాట్లాడుతున్న ప్రభ దాన్ని నీకు వంద నాలుగు ప్రభా దేవాసు ప్రభ వర్డ్ ప్రభ ఈ చూ వర్డ్ ఎంతో పవర్ఫుల్ వర్డ్ ప్రభ దేవాన్ని ఈ మాట వలనే ఈ లోకం పుట్టింపబడింది ప్రమా. ఈ మాట వలనే ప్రభ దేవాన్ని నువ్వు ఇచ్చిన ప్రతి మాట వలన ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా నేచర్ క్రియేట్ అయ్యింది ప్రభా దేవా ప్రభా మనుషుల మీరు ఆరోగ్య ప్రమా. గానీ ప్రభ మీరు మొట్టమొదటిగా ప్రేమించిన ప్రభా మమ్మల్ని తండ్రి దేవాన్ని యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇచ్చిన ప్రభా కూడా ప్రభా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా ప్రభా మేము ఏ పని చేసినా దానికంటే ముందు ఫస్ట్ ప్రభా వెహికల్ వేచి నేను స్తు ఆరాధించే మేము ఉండాలా ప్రభా దేవాయ ప్రభా ఎందుకంటే ప్రభా మీరు అన్నిటికంటే ఎక్కువ ప్రేమించింది ప్రభా మమ్మలనే తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా మరి మేము కూడా ప్రభా నేను ప్రేమించాల నీ యొక్క ప్రేమని అనేకులకు మేము ప్రకటన చేయాలి ప్రభా మరి మీరే మాకు తోడయిండి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవా ప్రతి దాంట్లో ఎలాంటి శోధనలు వచ్చినా మేము విజయం పొందడానికి మరి నీ యొక్క ఆత్మచి ప్రభా మాలో ఎవ్రీడే మేము పొందుకుంటేనే ప్రభా మేము విజయం పొందగలుగుతాం ప్రభా ప్లీజ్ ఎసీఆ మాకు ఆత్మ అభిషేకం మాకు దయచేయండి ప్రభా దేవ అగ్ని అభిషేకం మాకు దయచేయండి ప్రభా దేవ ప్రతి ఆత్మని వివేచించేలాగా వివేచించే వరము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండీ దేవా మేము ఎక్కడ మోసపోదు ప్రభా చివడేసాలో ప్రభా దేవా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటే ప్రభా మేము ఎక్కడ మోసపోం ప్రభా ఏసే మరి ఎవ్రీడే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు గైడెన్స్ ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండీ దేవా నీ రాకడి ఉంది కాబట్టి మరి మేము సిద్ధపడాలి అనేకులను సిద్ధపరచాలంటే ప్రభా మీ ప్రతి వాక్యని ప్రభావ మేము పార్టిసిపేట్ చే అంటే ప్రాక్టీస్ చేసేటప్పు మీరు మాకు స్థానం దాయిచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే నీకే వందనాలు తండ్రి దేవాయస ప్రభావ మన స్కిన్ డిజీజ్ ప్రభావ ఈ లోకంలో ప్రభావం మరి ఎంతో మందికి వచ్చిన ప్రభావ ఇప్పటికీ చాలా కంట్రీస్ల స్ప్రెడ్ అయిపోయింది ప్రభావ కాబట్టి ప్రభావ ప్రతి రోగం నుంచి వడల దాయిచ్చని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నీ వేడుకుంటున్నాం తండ్రి దేవాయచప్రభా ప్రతి ప్రజలను కాపడండి ప్రభా ఏ ఆత్మ నశించిపోకునే ప్రభా ప్రతి ఆత్మని దృష్టి నుంచి వారిని కాపాడమని ప్రార్థిష్టం వేసేయ్యా దేవ మరి మీరే సహం దాయించని ప్రభా దేవా నీ ప్రేమ చేత యొక్క ఉగ్రత చేత ప్రభా అనేకలను రక్షించుకుంటున్నందుకు నీకు లెక్కలేని పొందిన ప్రభా దేవా మర్మం లేదు ప్రభా దేవ నువ్వే గుర్వస్ ప్రభా దేవాయప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి వాక్యంలో ఎంతో మర్మం ఉంది కాబట్టి ప్రభా అవి మేము దాచిపెట్టుకోకుండా ప్రభా మేము అనేకులకు పంచే వరిలాగా ఉండాలి ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు హెచ్చరించమంటున్నావు ప్రభా దేవ మరి ప్రతిదీ మేము హెచ్చరిస్తేనే కానీ ప్రభా అనేకులు మారని అంటున్నావు దేవ అది నీ యొక్క ఆత్మచేతని మేము హెచ్చరించాలి కానీ మా సొంత జ్ఞానం అసలే పనికి రాదు ప్రభా దేవ మేము దేని ప్రభా నీ యొక్క కృపచేతని యొక్క ప్రేమ మమ్మల్ని రక్షించుకొని ఒక పాత్రగా మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలి ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూకెతండి దేవా ప్రతి బిడన్ కూడా నీ రాకడికి సిద్ధపరచుకుని ప్రభా ప్రతి దేశాలను కాపాడండి ప్రభా ప్రతి దేశం మీద వచ్చిన ప్రతి యుద్ధం నుంచి దయచండి ప్రతి దేశంలో శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రభా ప్రతి దేశంలో ప్రభా ప్రతి బిడన్ సాక్షి బిడగా నిలబెట్టని ప్రభా దేవా రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క ప్రేమలో విశ్వాసంలో మేము చలారకుండా దేవా స్థిరమైన మనసు దయచేసి ప్రభా మరి మీరే మాకు తోడయుం నడిపించుకుని ప్రార్థిస్తూ అదే రీతిగా స్ట్రైబల్ ఏరియాస్ కిసువాత ప్రకటనకి వెళ్తున్న ప్రభా ఆదిలాబాద్ లో ప్రభా ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క దురాత్మల ఏసుకృతనామంలో పారిపోవాల్సిందే ప్రభా మళ్ళీ వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో మరి మీరు తోడయుండ నడిపించిన ప్రభా అది వారికి స్వాధీనం చేయమని ప్రార్థిస్తూ ప్రభా అక్కడున్న జనం అంతా కూడా ప్రభా మార్ మంచి కొందలో రక్షణలోకి వారి నోటి నుంచి వారు పాపక్షేమ ఒప్పుకోవాలి ప్రభా ఎంతో మంది ప్రభా బంధకంలు ఉన్నారు ప్రభా ఆ బంధకం నుంచి వీళ్ళ దాయిచమని ప్రార్థిస్తుంది తండ్రి మీరే తోడ నడిపించుకొని సరే సార్ ప్రార్థన చేస్తాను పరిశుద్ధి దేవ మా ప్రియ పరలో గ్రి ఎంతో గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలపలు నిలబెట్టిన ప్రభావ తివారాత్మ మమ్మల్ని కాచి కాపాడి ఇక్కడ నూతన దినం మాకు అనుకరించిన నీకు ఎంతో వందాలు ఇస్తాయా ప్రభావ ఎవరికి లేని తండ్రి మేముంటుంది ప్రభా భయంకరమైన చీకటి కాలంలో అయినా శ్రమల కాలంలో అయినా దృష్టిని ఆదిలో ఉంది ప్రభా ఈ లోకమంతమైన ప్రభావ వాడి ఆదిలో ఉన్న వాళ్ళందరినీ ప్రభావం నీచెంతకు మేము నడిపించాల ప్రభావ చీకటి శక్తితో మేము పోరాడాల ప్రభావ మీకు పరిశుద్ధ ఆత్మ అభిషేకాలు ఇంకా బలంగా నింపండి మీ ఆత్మశక్తి దండి మా అందరి మీ అగ్ని కంచి పెట్టండి ప్రవ్వ పగలు మేఘస్థాము రాత్రి అగ్నిస్తామం ఉండండి మీకు అగ్ని అభిషేకాన్ని మాకు అనుగ్రహించినైనా విశేషంగా ప్రవ్వ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల అనేక చోట్ల ప్రభావ ఇంతోరి కుంబులకు ఆచి కాపాడిన మాకు రెక్కలు ఇచ్చినారు ప్రభావ నీకు ఎంతో మమ్మల్ని పోషించే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభావ మా కొండమా కోటమా హాసే దుర్గం మీరే ప్రభ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం మమ్మల్ని బలపర్చేందుక నీకు ప్రతిది ఆత్మ వల్లే కాబట్టి మీ సంపూర్ణంగా మీ ఆత్మతో నింపబడి ఓ ప్రభావ ప్రతి ఆత్మను వివేచించాలి అనేకలు శువార్త ప్రకటించాల ప్రభావ మోసకరమైన కాలం భయంకరమైన శ్రమల కాలం ప్రభావ భూతముల బోధ దయ్యముల బోధ ప్రపంచం అంతా నిండుకోంది అంత భయంకరమైన కాలంలో ఉంటుంది కదా అయినా మీ కొరకు మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా జీవించాలా అనేకులు ప్రేమ చల్లారిపోతుంది చివరి కాలంలో మే మటుకు ప్రభావ చల్లారిపోపు నా కలుగురిశిలో చూపిన ప్రేమను మేము జ్ఞాపకం చేస్తూ తలపోస్తూ అనేకులకు ప్రభావ మీ ప్రేమను చూపించాలి మీ శిరోద నడిపించాలా అనేక లక్ష్యం నడిపించాలా ప్రభావ అనేకులు పాపాలు ఒప్పించాలి మీ సంధి నడిపించాలా అని సహాయపడండి విశేషంగా ప్రభావ అనేకులు సిద్ధపరిచే బిడలుగా మమ్మల్ని తయారు ఈ మంత్ ప్రవ్వ వచ్చిన ప్రవ వచ్చే నెల ప్రవ మూడు నాలుగు తారీఖు ఐదు తారీఖుల్లో ప్రభావ అక్క ట్రైబల్స్ ఏరియాకి వెళ్తుండగా ప్రభావ మీ దూతల కాపుతలు అనుగ్రహించండి మీ అభిషేకంతో మనం నింపడి అగ్ని అభిషేకంతో నింపడి ప్రభావ మేము అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వందాలే సేయా మీ కృపలో మమ్మల్ని బలపరచండి నూతన అభిషేకం దయచేసి అందరూ బలపచ్చి ఆటంకాలు కొట్టివేసిన ప్రతి రక్షణ మార్గంలో ప్రభావ నడిచాల మీ కృప అనుగ్రహించి ఈ దినవంతం మీ సాయం చదివన నడిపించండి రెండో స్థాయి నుంచి మిమ్మల్ని సురక్షితం ఆ గృహాలకు చేర్చని చీకర్ తగ్గించి ప్రతి కుటుంబం చుట్టూ అగ్ని కంచి పెట్టమని ప్రార్థన ఓ ప్రభావరాధన పాల్గొనే మందు దీపశిస్తూ ఆఖ సిద్ధపరచుకోమని ఈ దీనివంతం మీ సాయం చేతి నడిపించి మీకు పరిశుద్ధాలు నడిపి మీ సన్నిధి మనం తోడు గురించి మీరు ఆఖరు సిద్ధపరచుకొని ఈ నామాన్ని నమ్మది తెచ్చుకోమని ఏ శి క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రార్థిన్ ప్రార్థించాను సార్ స్తోత్రం ప్రభాషం గొప్ప జీవం గల దేడో ప్రభా తాన్ని ఈ క్షణం వరకు నా తను కాచకాపడి విధానం బట్టి వంద నాలుగు తనాశతులు ఛేదిస్తున్నాం నా ఇప్పుడు వాక్యం మీరు మాట్లాడిన ప్రభా దానికే వంద నాలుగు ప్రభావ అవుతాండి మీ యొక్క ఆత్మ చేత బయలుపరచబడుతుంది నా తండీ జీవం గల మీ యొక్క బలమైన ఆత్మ పొందుకొని జీవించే కృపణ దయచ్చేదేవా అవునండి మనుషులు ప్రభ రొట్టే వలనే కాదు ప్రభా దాన్ని మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన ప్రభా ప్రతి బిడ్డ జీవిస్తారు మీ యొక్క మాట ప్రతి ఒక్క బిడ్డ వినాలన్న తని ప్రతి ఒక్క బిడ్డకు స్వార్థ అందబడాలదేవాలో ఉన్న ప్రజల రావాల దేవా మీరు సాయం దే జీవం గల దేడోన తని భయంకరమైన తని దినాల్లో ఉన్నాం ప్రభా తని నామల ప్రభ నామకర్త క్రైస్తవులను మీరు మార్చండి ప్రభా అన్ని జలు ప్రభా మీ రక్షణకి రావాలన్న తను మీరు సాయం దైచే జీవం దేడోన తని తన నామల ప్రభ ధాన్యాలకున్న తండ్రి మీ యొక్క నా తన్ని పరిశుదాత్మ ద్వారా నా తన్ని దర్శనాలను తను చూసిన తండ్రి చెప్పిండు ప్రవ్వ పరిశుదాత్మ వలన తన సమస్తము సాధ్యం ప్రవ్వ మీరు కార్యం జరిపించు జీవం గల మా అందరి పైన ప్రభావం మీ యొక్క ఆత్మవర్షంకు మరించండి ప్రభావం మీ ఆత్మ మాలో ఉంటాయి ప్రవ్వ మా పైన పని చేయబం జయించే శక్తి మాకు ఉంటుంది ప్రభా మీరు మాకు సాయం చేయం గల దీడున తని తన నామలో ప్రభా తను ముఖ్యంగా బ్రదర్స్ తను సిస్టర్స్ తను దూర ప్రాంతంలో ప్రభ నెక్స్ట్ మంత్ సేవకి వెళ్తున్నారు ప్రభా వాళ్ళ సేవ ఫలింపు దయచేయండి ప్రతి ఒక్క బిడ్డ తప్పులు పాపలోపుకొని విడిచిపెట్టి ప్రభావ మీరు అక్షరంలోకి రావాలా మీరు సాయం దయచే వాళ్ళ రాకపోకలతో ఉండండి వాళ్ళు కావాల్సిన అక్కలు మేము తీర్చండి డబ్బు సాయం దయచే ఎండ దేవతలకు సాయం దయచే జం గల దేవుడో ప్రభావ అక్కడ ఉన్న దురాత్మ సైతాన ఈ పదాల బంధిస్తున్న బిడ్డలకు దేవతల కాపులో మీరు పెట్టండి దేవా మీరు సాయం దయచే సేవ కార్డు ఆటంకాలు కూర్చోండి సైతాన్ని బంధించు గల దేవుడో ప్రభ ప్రభా ఆత్మచేత నడిపించవాల దేవా మీరు సాయం దయచే జీవం గల దేడు ఉన్న తని ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ మీరు సాయం దయచేదేవా దేశాల మధ్య శాంతి సమాధానం దయచేదేవా ప్రతి ఒక్క బిడ్డ శాంత సమాధానం దయచేదేవా జీవం గల దేవుడు సీరియస్ సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచే జీఎం గల దేడున్న తని ఆహారం తీవ్ర అలమటించేవా ప్రతి ఆహారం మీద సమకూర్చేని ప్రభావ మీరు సాయం దయచే ఆన్లైన్ లో కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను దిగించి ఆశించు వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన అక్కడ మేము తీర్చు ప్రతి ఒక్క మన ప్రభు అయిన ఏ శక్తి కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ ఏబిపిఎం గ్రూప్ కుటుంబాలకి ఆరాధన పాల్గొన్న దీప శిస్తర్ కుటుంబానికి మందుల సార్ కుటుంబానికి అందరికీ ఇంకా రాలేదు సదాకాలం తోడింపు కాక ఆ